పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎసయ్య నీకే వందనాలు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా గడిచిన కాలమంతా ప్రభా నైనా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రిని కంటి పాప కాచి కాపాడి దినముకుని యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య యనా తండ్రి సమయము పోనీక సద్వినియోగం ఎన్నో విషయాలు మీరు మాకు బయలు ఎన్నో విషయాలు మీరు మాకు బయలు ప్రభ వాక్యం ద్వారా ఈ స్వరం మాట్లాడండి మాలో మీకేమైనా ఆయుష్కారంగా ఉంటే చూపించండి ప్రభ ఎట్లా ముందుకు పోవాలో మీరే మాకు మార్గంగా చూపించండి అలాగే ప్రభ ఈ ఆరాధనలో పాల్పొందేలాగా ప్రతి ఒక్కరిని ప్రభాయన మీరే నడిపించండి ప్రభ రాని వాళ్ళ గొడవ నాయన తండ్రి మీ ప్రేమ జాలి దయ అనుగ్రహించి ఇ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీకే మహిమకరంగా జరిగించిన ఆయన మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడిని ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ ఊహించలేని మేలులతో నింపిన నా ఏ నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం మేలులతో నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నిచి నిన్న స్థుతి ఎంతును మేలుల తు నా హృదయం తృప్తి ఇస్రయేలు దేవుడా నారక్షకా స్తి ఎంతనూని నామామును ఇలు దేవుడా నారక్షకా స్తుయనూని నామామును ఊహించలేని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 తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపినా నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులన్ ఊహించలే నీ మేలులతో నింపినా నా ఏ సయ నీకు నా వందనం హలరియా థ్యాంక్ యూ పర్షుద్ర లెలి థ్యాంక్ యూ బ్రదర్ మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ప్రేమకల దేవ ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వశక్తివంత మహోన్నత నీ పాదములకు వందనాలు తండ్రి ఇగచ్చిన కాలం అంతా ప్రభావం మమ్మల్ని కాచి కాపాడి నీరు ఎక్కువ భద్రపరచండి ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభాన్ని ఆరాధించడంకు నైనా వాక్యాన్ని ధ్యానించటకు నైనా వీడి గొప్ప సమాన్ని బట్టి నీకు వందనలు ప్రభావ నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం వివేగంలో నీకే కలువునుగా ఇవతండి నాయన వాక్యం దాని మేము వాక్యం ధ్యానించబోతుండగా ప్రభావ మీరే మాతో మాట్లాడిన తండ్రి మీ ఆత్మసహాయం దయచేయండి ప్రభావ నాయన మా తలంపులు ఆలోచనలు కొట్టి నీ తలంపులతో మాట్లాడమంటున్నారు ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఆత్మీయ పోరాటంలో మేము ఉండగా ప్రభావ మరింత బలంగా పోరాడ తండ్రి నేను మీకు ఆహారం మాకు దయచేయండి మీ యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభావ మా జీవితాన్ని సరిచేయమని నా జరగడం నేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా స్టార్ట్ చేస్తాను ఏంటంటే ఈ లోకంలో మనం మామూలుగా చూస్తూ ఉంటాము ఒక క్వాలిటీ ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది ఒక క్వాలిటీ ఏంటంటే ఎవరన్నా ఒకరిని చూసి ఫాలో అవ్వడం అది మంచైనా చెడ్డైనా ఫాలో అవుతా ఉంటారు ఈరోజు ఒక ఇల్లు ఎవరైనా బాగా డిజైన్ గా అందంగా కట్టుకున్నారు అనుకోండి నెక్స్ట్ ఇంకొక ఇల్లు కూడా సేమ్ అదే ఫార్మాట్ లో కట్టుకోవాలని అనుకుంటారు అట్లనే ఒకటి ఇంకొకటి ఏదైనా పాత ఒక కెరియర్ పాతు ఒక ఉద్యోగ అవకాశంలో పొందుకున్నాడు అందులో ఎక్కువ బాగా శాలరీ తీసుకున్నాడు అనుకోండి మళ్ళీ మనం కూడా ఆ ఉద్యోగం పొందుకోవాలని ట్రై చేస్తా ఉంటాం అట్లా కాకుండా లోకా అనుసారంగా చూస్తే సినిమాల్లో పోతూ ఉంటారు సినిమాలు చూస్తూ ఉంటారు సినిమాలు చూసి ఏం చేస్తారు ఆ హీరో ఏ బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకోవడం ఆ హీరో ఏ హెయిర్ కట్ వేసుకుంటే హెయిర్ కట్ వేసుకోవడం ఆ హీరో ఏ స్టైల్లో సిగరెట్ దాగితే ఆ రీతిగా సిగరెట్ దావడం ఇట్లా హీరో ఏ రీతిగా అయితే అమ్మాయిలు అంటే పడతాడో సో ఇవన్నీ ఒకరిని చూసి ప్రేరేపణ పొందేవనమాట ఒకరిని చూసి ప్రేరేపణ పొందుతూ ఉంటారు వాళ్ళు రీతిగా చేస్తున్నారు అట్లనే ఈ లోకంలో చేస్తూ ఉంటారు నిజంగా మంచి పని మంచిది మంచిది తీసుకుంటారు చెడుది ఫాలో అవుతారు కదా కానీ మన బైబుల్ వాక్యము మనల్ని కూడా కొంతమందిని ఫాలో అవ్వని చెప్తుంది ఎందుకంటే మనందరికీ తెలుసు కదా ఈ లోకం ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు మన కొరకు ఒక నిత్య రాజ్యం ఉంది మనమంతా దాని కొరకే సిద్ధపడుతున్నాము దాని కొరకే పోరాడుతున్నాము మనం ఆత్మీయ లోకం కొరకు మనం పోరాడుతున్నాం కదా కాబట్టి మనము ఈ లోకం మనం ఈ లోకస్థలం కాదు ఈ లోకం ఈ లోకం మనది శాశ్వతమైంది కాదు ఈ లోకం ఎప్పటికైనా సరే ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు ఆయన ఉగ్రతకు పాలవుతారని దేవుడి వాక్యం చెప్తుంది కదా కాబట్టి ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయన ఉగ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనము దేవుని బిడ్డలుగా తయారు కావాలంటే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి హెచ్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయము హెహెచ్కల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో హెహెచ్కే లు పద్నాలుగు ఇక్కడ ఏం రాస్తుందంటే నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును అని అంటే ఇక్కడ చూడండి ప్రభు చెప్తాను ప్రభు మాట్లాడుతున్నాడు కదా హెచ్కెల్ ప్రవక్తని ఏమన్నా మాట్లాడుతున్నాడు నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అంటే ఏ దేశమైతే దేవుని విశ్వాసం పెట్టకుండా దేవుని అయన ఆజ్ఞలందు విశ్వాసం పెట్టకుండా చెడుతనం చేసి పాపము చేస్తే దేవుడు వాళ్ళకి శత్రువు అవుతాడంట శత్రువు ఆహారం లేకుండా చేస్తాడంట కరువు పంపిస్తాడంట మనుషులను పశువులను నిర్మూలన చేస్తాడు ఉగ్రతే కదా ఆయన మాట వినకపోతే ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆయనకు విరోధంగా మనం పాపం చేస్తే ఏమొస్తుందో అనేది ఇక్కడ రాయబడింది తర్వాత చూడండి పద్నాలుగో అక్షలంలో నోవహును దానియులును యోగును ఈ ముగ్గురు అటు దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు ఇదే ప్రభువాబు యహోవాక్కు చూడండి ఇక్కడ ఆయన ఏమని రాసిడంటే తమ్మును మాత్రమే రక్షించుకుందురు అనుంది అంటే వాళ్ళకు వాళ్ళే కాపాడుకుంటారు అనమాట ఎవరో వచ్చి కాపాడరు ఎవరో వచ్చి రక్షించరు వాళ్ళను వాళ్ళే తమ్మును తామేం తమను తామే కాపాడు తమును మాత్రమే రక్షించుకుందురు అంటే వాళ్ళంతటా వాళ్ళే కాపాడుకోవాలా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలా మనం ఎవరు కాపాడరు మనం ఈ లోకంలో ఎవరిని పాటించినా ఏ ఆచారాలు పాటించినా ఎక్కడ తిరిగినా మనల్ని లోకంలో ఉన్నది ఏది కూడా కాపాడలేదు ఏ మనిషి కూడా కాపాడలేదు ఏ వస్తువు కూడా కాపాడలేదు ఈ లోక సృష్టి ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా కాపాడలేదు ఎవరు కాపాడుకోగలుగుతారంటే మనల్ని మనమే కాపాడుకోవాలా ఆయన ఉగ్రత నుంచి అనేది ఈ వాక్యం చెప్తుంది ఎట్లా మనల్ని మనం కాపాడుకోగలం అంటే నోవహును దానియలును యోగును అని ముగ్గురు పేర్లు రాశారు కదా అంటే ఇసుమంటి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు మాత్రమే కాపాడబడతారు అనమ్మ సరే నోవహు దానియలు యోగు వీళ్ళ ముగ్గురు మాత్రమే కాపాడబడతారు రాసింది కదా అంటే ఈ ముగ్గురు దేవుడు ముగ్గురు పేర్లే ఎందుకు రాశాడు ఈ హెచ్కల్ ప్రవక్త టైం చాలా మంది ప్రవక్తలు ఉన్నారు చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయన బిడ్డలు ఉన్నారు ఎంతో మంది ఆయనను పాటించిన వాళ్ళు ఆయన నమ్మినోళ్ళు ఉన్నారు కానీ దేవుడు ప్రముఖంగా వీళ్ళ ముగ్గురు పేరులో ఎందుకు అక్కడ రాశాడు అనేది మనం ఈ రోజు ధ్యానిద్దాం ఎందుకంటే వీళ్ళ ముగ్గురులాగా మనం జీవిస్తే మనం ఖచ్చితంగా ఆయన యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడుకుంటాం అదే చెప్తున్నాడు మన చుట్టూ ఎంతమంది భక్తిహీనులైనా ఉండని మన చుట్టూ ఎంత విపత్కరమైన పరిస్థితులైనా ఉండని ఎంత పాపమైనా ఉండని మనం జాగ్రత్తగా ఉంటే మనం వీళ్ళ ముగ్గురులాగా జీవిస్తే దేవుడు మనల్ని ఆ ఉగ్రత నుంచి మనల్ని మనం కాపాడుకుంటారు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన వాక్కుగా చెప్తున్నాడు కాబట్టి ఈ ముగ్గురులో ఏంది స్పెషల్ ఎంతోమంది ఉన్నారు కదా ఆది కాండం నుంచి ఎంతోమంది ఉన్నారు ఆ నోవ హానోకు ఉన్నాడు హానోకు అసలు నీ ఎంతో నీతి మంత్రుడు దేవునితో నడిచిన చెప్పి వాక్యా యోసేపు ఉన్నాడు మోసే ఉన్నాడు ఇంకా ఎంతోమంది ఉన్నారు సమూహలు ఉన్నాడు యోహోష్వా ఉన్నారు ఎంతో ఉన్నారు కదా ఆయన భక్తులు ఆయన సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఆయన కాపాడ ఇస్రాయల్ ప్రజలను కాపాడిన వాళ్ళు ఉన్నారు కదా మరి వీళ్ళందరి గురించి దేవుడు మాట్లాడకుండా నోవహ దానియలు యోబు ఇలా ముగ్గురు పేర్లు మాత్రమే ఎందుకు ఆయన చెప్పాడు ఇలా ముగ్గురులో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంది వాళ్ళు ముగ్గురు ఏం చేశారు అంతగా అనేది మనం ఈ రోజు ఆలోచించాలి ఎందుకంటే నోవహ గురించి మనకు తెలుసు ఆయన సమస్త భూమి మొత్తము పాపంతో నిండిపోయింది దేవుడు భూమిని నశింప చేయాలన్నంత రీతిగా అంత భయంకరమైన లెవెల్లో పాపం ఉన్నప్పుడు దేవుడు నోవహను చూశాడు ఆయన ఒక్కడే యథార్థవంతుడుగా అని కనిపించాడు ఆయన ఒక్కడే నీతిమంతుడు నిందా రహితుడు ఆదికాండం ఆరో అధ్యాయంలో ఉంటుంది మీరు కాలుంటే తీసి చూడొచ్చు ఆదికాండం ఆరో అధ్యాయము ఆదికాండం ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం ఎనిమిదో వచనం చూడండి ఆదికారం ఆరు ఎనిమిది అయితే నోవాహు యహోవ దృష్టి కృప పొందినవాడు ఆయనను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరంలో నిందా రహితుడు నోవాహు దేవునితో కూడా నడిచిన సో ఇవన్నీ ఉన్నాయి ఆయన గుణాలు ఉన్నాయి నోవాహు గుణాలు ఆయన నీతిపరుడు నిందా నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు నిందారహితుడు నిందా రహితుడు పాపుల మధ్యలో నివసిస్తూ కూడా ఆయన కదా కాపాడబడింది అంటే ఆయన నీతిమంతుడు కదా ఇంకా భూలోకంలో అతను వంటి ఇంకా ఎవడు లేడనట్టే కదా ఆయన ఉన్నాడు అంతమంది పాపుల మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన నిందారహితుడుగా ఎట్లా ఉన్నాడు మనం ఏదైనా చిన్న పని ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తేనే ఏవేవో నిందలేస్తూ ఉంటారు మన మీద ఏవేవో అబద్ధాలు మన మీద చెప్తా ఉంటారు ఏవేవో మోస్తాం ఏవేవో మన మీద నిందలేస్తూ ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా నిందలు ఉంటారు మరి మంచోళ్ళు కూడా నిందలేస్తూ ఉంటారు దేవుని బిడ్డలు కూడా ఒక్కోసారి నిందలేస్తూ ఉంటారు కానీ అంతమంది భక్తిహీనుల మధ్యలో ఆయన ఎట్లా నిందారహితుడిగా ఉండగలిగిందంటే ఆయన ఈ రీతిగా జీవించుంటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నోవా గురించి ఎక్కువగా చెప్పేది లేదు ఆయన అందరూ నీతిమంతులో ఉన్నారు కానీ ఈ ముగ్గురు పేరులో ఒక విశిష్టమైన క్వాలిటీ ఉంది ఒక నేను అబ్జర్వ్ చేసింది అన్ని వాళ్ళంద ముగ్గురు గురించి మనకు తెలుసు వాళ్ళంతా నీతిమంతులు యథార్థవంతులు గొప్ప దేవుని మాగ్నే విన్న వాళ్ళు ఎక్కడ కూడా పాపం చేయని వాళ్ళు ఇవన్నీ కాకుండా వాళ్ళలో యూనిక్గా వీళ్ళ ముగ్గురు పేరు దేవుడు ఎందుకు మెన్షన్ చేసి నాకు దేవుడు బయలుపరిచింది ఇలా ముగ్గురులో ఒక యునిక్ క్వాలిటీ ఉంది ఒక విశిష్టమైన క్వాలిటీ ఒకటి ఉంది ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఇలా ముగ్గురులో ఉంది ఒక గుణం ఇలా ముగ్గురులో ఉంది ఏంది ఆ గుణం అంటే చూడండి ఆరో అధ్యాయము ఆరాధ్యాయము పంతొమ్మిదో వచనం చూడండి ఆరాధ్యాయం పంతొమ్మిదో వచనము మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకునుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఊడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేల ప్రాకు వాటి అన్నింటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పుల నీ యుద్ధకు అవి మరియు అవి తినుటకు నానా విధమైన ఆహార పదార్థము కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునము అవి నీకును వాటికి నీ ఆహార నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తును చేశాను చూడండి ఈ నాలుగు వచనాల్లో మనం చూస్తే దేవుడు ఇక్కడ ఓన్లీ నోవహు గురించే మాట్లాడడం లేదు ఓన్లీ నోవా గురించి మాట్లాడడం లేదు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భూమంతా ఆయన నశింపజయబోతున్నాడు మొత్తం సస్తము చనిపోబోతున్నారు జలప్రలయం వచ్చి అందరినీ చంపబోతుంది అది నోవాకు తెలుసు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది వేటి గురించి అంటే ఆకాశ పక్షుల గురించి జంతువుల గురించి ప్రతి జాతిలో ఏటినైతే దేవుడు కాపాడాలి అనుకుంటున్నాడు వేటినైతే దేవుడు రక్షించాలి అనుకుంటున్నాడు వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నోవా ఏం చేశాడు ఆయన కాపాడబడ్డాడు కదా ఇంకెవరు కాపాడుపడలేదు దేవుడు ఆయన ఒక్కడే ఆకాశంలో ఎక్కడో పెట్టేసి అంత నిమ్మలం తర్వాత కిందకి దించొచ్చు కదా కానీ ఇక్కడ చూడండి నోవాకు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక్కడే కాపాడబడట్లేదు ఆయన కష్టపడుతున్నాడు ఓడను కట్టడానికి ఆదివారం రోజు చెప్పుకున్నాం ఆయన ఒక్కడే అంత కష్టపడి పని ఎంత ఇన్ని జంతువులు ఇన్ని పశువులు పట్టాలంటే చిన్న ఓడ సరిపోదు చాలా పెద్ద ఓడ కావాలి చాలా భయంకరమైన పెద్ద పెద్ద షిప్పే కావాలి దానికి ఎంత చెక్ అవుతుంది ఎంత కష్టం ఉంటుంది చూడాలని ఆలోచించండి ఈ రోజు అన్ని ఫెసిలిటీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రోజుల్లో అంత పెద్ద ఓడ చేయాలంటే ఎంతో టైం తీసుకుంటుంది ఎంతో ఖర్చుతో కొట్టుకున్న పని మరి ఏ సాంకేతికత రోజు లేదు ఏ టెక్నాలజీ లేదు ఏ మెషిన్లు లేవు మరి ఏ మెషిన్ లేని ఆ టైంలో అంత పెద్ద ఓడ చేయాలంటే ఇది ఎంతో కష్టమైన పని కదా ఎంతో భారమైన పని కదా మరి అటువంటి పనిని కూడా దేవు ఆయన నోవగు ఒప్పుకున్నాడు ఆయన లాస్ట్ చూస్తే ఇరవై దేవుడు తనకి ఆజ్ఞాపించిన యావత్నూ చేశాడు ఎందుకు వరకు ఆయన ఆయన ఒక్కడు కాపాడబడ్డం కాదు ఈ నాలుగు అచ్చరం తరువాత ఆయన ఒక్కడే కాదు ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఆయన దేవుడు ఏదైతే సృష్టిని కాపాడాలనుకున్నాడు వాటి కోసం ఆయన పనిచేస్తున్నాడు ఇది ఈ నోవకులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తను కష్టపడుతుంది తన ఒక్కడి కోసమే కాదు మిగతా వాళ్ళ కోసం మిగతా వాటి ఆయన కష్టపడుతున్నాడు చూసారా అది ఎందుకంటే ఆయన ఒక్కడే కాపాడబడ్డం దేవుడి చిత్తం కాదు అక్కడున్న జంతువుల్ని కూడా ఆయన కాపాడాలా కాబట్టే నువ్వు ఎంతో కష్టపడ్డాడని మన వాక్యంలో చూస్తున్నాం ఆయన ఆయన చూడండి సమస్త ఆయన బ్రతికించాలంట చూడండి నీవు వాటిని నీ బ్రతికించి అని రాశాడు మరియు నీతో కూడా వాటిని బ్రతికించి అంటే నువ్వు బ్రతకడం కాదు నువ్వు వాటిని కూడా బ్రతికించాలా నువ్వు వాటి కోసం కూడా కష్టపడాలా అనేది ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే నీ ఒక్కడివే కాదు వాటిని కూడా పక్కన వాటి కూడా నువ్వు కష్టపడాల్సింది నీ ఒక్కటి కోసమే కాదు నేను వేటిని అయితే వాటి కోసం కూడా నువ్వు కాపాడ నువ్వు ఓట తయారు చేయాలా దానికోసం కూడా నువ్వు కష్టపడాలా వాటి కోసం కూడా నువ్వు ఆహారం సమకూర్చాలా అనేది నోవాగు కాబట్టి నోవాగు నేను ఎక్కడ చేయలేను ప్రభావం నేను ఒక్కనే చూసుకుంటాను నేను మిగతా వాళ్ళతో నాకు ఏం సంబంధం ఉన్నా మాట నేటిని నువ్వే కాపాడుకో తయారు చేసుకో నోవా చెప్పలేదు వాటి కోసం కూడా నోవా అక్కడే రాసింది దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తూ చేశాను మొత్తం చేశాడు ఏమైతే పనిచేశాడు ప్రతి ఒక్కటి ఆయన ఎందుకు వాటిని కాపాడడం కోసం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గుణం ఏంటంటే నోవాహు నుంచి మనము పని చేయాల్సింది మన కొరకే కాదు మిగతా దేవుడు ఎవరైతే కాపాడాలనుకుంటున్నాడో వాటి కొరకు కూడా మనం కష్టపడాలి మనం బాగుపడ మనము పని చేయాలని చెప్పి ఇక్కడ నోవాహు నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ ఒక వాక్యము ఎందుకు దేవుడు స్పెషల్ గారు యోబు నోవాహు దాని వల్లని చెప్పాడంటే నోవాహులో ఈ గుణం ఉంది నువ్వు కష్టపడాల్సింది నీవు ఒక్కడి కోసమే కాదు ఏ సృష్టిని నేను కాపాడబడు కాపాడుతున్నాను వాటి కోసం నువ్వు కష్టపడాలా వాటి కోసం నువ్వు ఆహారాన్ని సమకూర్చాలా వాటిని నువ్వు పోషించాలా అనేది ఇక్కడ మనకి నోవాహు ఆడితే చేశాడు కాబట్టి ఆయన కాపాడబడ్డాడు తర్వాత ఇంకో పేరు ఏది చెప్పాడు నోవహును ధాన్యలును యోబును యోబును గురించి చూద్దాము మనము యోబులో కూడా ఇసుమంటి క్వాలిటీనే ఒకటి చూడండి యోబు అధ్యాయము యోబు యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము యోబు గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ చూడండి యోబు గ్రంథం ఒకటి ఇరవై ఒకటి ఏముందంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నై వచ్చి అక్కడికి తిరిగి వెళ్ళేదను యుహోవా ఇచ్చును యుహోవా తీసుకొని పోయాను యుహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈయన చూడండి నేను ఏం చెప్తున్నాడంటే నేను నా తల్లిలో తల్లి గర్భంలో నుంచి నేనేం తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా నేనేం తీసుకొని పోను అట్లా ఎట్లా అట్లనే పోతాను కాబట్టి దేవుడే ఇచ్చను దేవుడే తీసుకొని పోయాను కదా అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే వచ్చిండు ఒక్కడే పోతాడు మరి దేవుడు ఎందుకు ఇచ్చిండు ఈ మధ్యలో ఆయన తీసుకొని పోలేడు కదా ఏమి మరి దేవుడు ఎందుకు ఇచ్చిండు అన్నట్టు ఏమి తీసుకొని రాలేదు అంటే ఏమి తీసుకొని రావడానికి దేవుడు ఇచ్చినట్టే కదా ఏం లేని వాడికి దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు మళ్ళీ ఆయననే తీసుకుంటున్నాడు అంట ఆయన చెప్పడం అంటే ఎందుకు ఇచ్చాడో ఎందుకు దేవుడు తీసుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కదా అంటే ఆయన ఒక్కటి ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఒక్కడికి ఆయన తీసుకొని పోవాలి ఆయన తీసుకొని పోవట్లేదు కానీ ఆయనలో గుణం అంటే ఈ గుణం ఏంటంటే ఆయననే ఇస్తాడు అది ఎందుకు ఇస్తాడో నేను ఫిల్ఫిల్ చేయాలా ఆయననే తీసుకుంటాడు అది ఆయనకి ఆయన చిత్తమని ఆయన చెప్తున్నాడు మరి యో ఏం చేస్తాడు యోగు గ్రంథం ముప్పై అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది యోగు గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేనో వచనం చూడండి యోగు గ్రథం ముప్పై ఒకటి గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కల్లు క్షీణింప చేసిన ఎడలను తండ్రి తల్లిదండ్రులు లేని వారిని నా అన్నము కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనా నువ్వు వస్త్రహీనుడే చాచుట నేను చూడగను బీదలు వస్త్రము లేకపోవటం నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బుచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి వారికి తండ్రి వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా బుజశల్యము దాని గూటి నుండి పడును గాక నా బాహు ఎముకలోనికి విరుగునుగాక అంటున్నాడు ఆయన చూడండి ఎంత ధైర్యం కావాల మాట అని ఆయన ఏమంటున్నాడు చూసారా అంటే ప్రభు ఆయన ఏమంటుండంటే గర్భమున నన్ను పుట్టించినాడే కదా బేదలను పుట్టించింది మమ్మ మనల్ని రూపించిన వాడే కదా ఎవరైతే అంగవైకల్యంతో ఉంటారు ఇక్కడ ఆయన రాస్తున్నాడు కదా ఎవరిని గురించి బేదలను గురించి విధవరాండ్ల గురించి తల్లిదండ్రులు లేని వారి గురించి రాస్తున్నాడు ఎవరైనా ఒంటారుగా నేను ఎవరికి అన్నం పెట్టుకుని ఒక్కనే దిండం గురించి రాస్తున్నాడు వస్త్రహీనుల గురించి రాస్తున్నాడు బేదలను గురించి రాస్తున్నాడు తర్వాత గుమ్మం దగ్గర ఆయన గుమ్మం దగ్గరకు వచ్చి సహాయం చేయకపోతే చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను బీదలను పోషించాను తర్వాత ఎవరైనా నా దగ్గరకు ఆశించి వస్తే వాళ్ళకి నేను ఆహారం ఇచ్చాను ఎవరైతే విధవరానులు ఉన్నారో వాళ్ళని నేను వాళ్ళని నేను దుఃఖపరిస్తే నేను క్షీణించి వాళ్ళని నేను ఏమన్నా క్షీణింపజేస్తే వాళ్ళని ఏమన్నా నేను ఏం వాళ్ళకి సహాయం చేయకపోతే అట్లనే ఎవరైనా వస్త్రహీన చూడిస్తే నేను వాడికి వస్త్రాలు ఇవ్వకపోతే తర్వాత బీదలకు వస్త్రం లేకపోతే నేను చూస్తే వాళ్ళకి నేను సహాయము దొరకలేదు నా నుంచి అట్లా నేను చేయకపోతే ఇప్పటికి ఇప్పుడే నా ఎముకలు విరిగిపోను కాక నా భుజము నా గూడు నుంచి జారిపోను కాక అంటున్నాడు ఆయన అంటే ఆయన ఆయన అర్థమైంది నేను వీళ్ళందరికీ సహాయం చేశాను అని అంటున్నాడు చూడండి ఆయన బహుధనవంతుడు కదా ఆయన సంపద ఓటో అధ్యాయంలో ఉంటుంది ఆయన బహుధనవంతుడు ఎంతో డబ్బు గలవాడు యోగు కదా ఆయన ఆయన యావత్ యావద్ ఆస్తిని దేవుడు కదా ఎందుకు ఆయన యావద్ ఆస్తిని దేవుడు కాపాడుతున్నాడు ఎందుకు యోగు మాట అంటున్నాడు అంటే ఇంతాక అన్నాడు నాకు ఇచ్చిండు ఆయనే తీసుకొని పోయిండు ఆయన ఎందుకు వరకు ఇచ్చిండు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఎందుకు వరకు ఇచ్చిండు ఆయనకు అంత అంటే పేదలను ఆదరించడానికి ఆయనకు ధనం ఇచ్చిండు అట్లనే వస్త్రాలు లేని వాళ్ళ కొరకు ఆ ధనం ఇచ్చిండు అట్లనే తల్లిదండ్రులు లేని వారి కొరకు ఆయన ఆ ఇచ్చిండు ఎవరైతే విధవరాలు ఉంటారో వాళ్ళని పోషించటకు ఆయన ఆయన వస్త్రం ఆయనకు ధనం ఇచ్చిండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ గుణం ఏంటంటే దేవుడు ధనం ఇచ్చింది నా ఒక్కడికే కాదు నేను ఒక్కడిని విలాసాలతో ఉండడానికి కాదు ఆయన నాకు ధనం ఇచ్చింది నేను వీరందరికీ సహాయం చేయడానికి వీళ్ళందరినీ నేను ఆదరించడానికి నేను అవన్నీ చేశానని ఆయన చెప్తున్నాడు ఆయన ఇచ్చాడు ఆయన తీసుకొని పోయాడని చెప్తున్నాడు చూడండి దేవుడు మనకి ఎందుకు వరకు ఇచ్చాడో అది కదా ఆయన ఎందుకు అంత దేవుడు కూడా సాక్ష్యం చెప్పాడు కదా ఏమని ఆయన వంటి వాడి లోకంలో లేడు ఆయన పర్ఫెక్ట్ అని చెప్పాడు కదా ఆయన అంత యదార్థవంతులు లేడు ఈరోజు చూస్తే ధనవంతులు యథార్థంగా జీవించరు అంత ధన సంపాదించాలంటే ఎక్కడో ఒక చోట తప్పు చేస్తా ఉంటారు మనకి వాక్యం కూడా ఉంది ధనవంతులు పర్లోక రాజ్యంలో ప్రవేశించే దుర్లభమని మరి ఆయన అంత ధనవంతుడు మరి దేవుడే చెప్తున్నాడు కదా నా ఇతను వంటి భూమి మీద లేడని ధనవంతుడి గురిే కదా ఆయన కూడా చెప్తుంది యశు ప్రభు ఏమో ఇక్కడేమో ధనవంతుడి పరలోకంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పాడు కానీ ఈయన ఏం చెప్ మరి జోబు గురించి ఏం చెప్తున్నాడు ఆయన కూడా ధనవంతుడే కదా మరి ఈయన ఈయన గురించి ఎందుకు మిస్టర్ పర్ఫెక్ట్ అని దేవుడు చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈయన కూడా గుణం ఏం ఉందంటే ధనం ఇచ్చింది దేవుడు నా ఒక్కడి కొరకే కాదు దనము ఆయన నాకు సమకూర్చింది నన్ను ఆశీర్వదింపజేసింది నాకు సమస్తం ఇస్తుంది అది నా ఒక్కరికొరకే కాదు నేను ఎవరైతే దేవుడు రూపించాడో ఎవరైతే దేవుడు నిర్మించాడో మనల్ని నేరీతిగా అయితే దేవుడు నన్నే రీతిగా అయితే దేవుడు రూపించాడు మిగతా వాళ్ళు కూడా ఆ రీతిగానే రూపించాడు కాబట్టి వారు కూడా ఆయన కాబట్టి ఆయన సృష్టి కాబట్టి వాళ్ళని కూడా నేను కాపాడాలా వాళ్ళని కూడా నేను ఆదరించాలా వాళ్ళని కూడా నేను పోషించాలని చెప్పి ఆయన తీర్మానం తీసుకున్నాడు ఆయన సత్యం తెలుసుకున్నాడు ఆయన అది గ్రహించిండు వాళ్ళందరినీ ఆయన పోషిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ రీతిగా అనుకున్నాడు అదొక గుణం ఆయనను ఎందుకు ఆయనకు ధనం ఇచ్చిండంటే ఎందుకు దేవుడు ధనం ఆయన సమకూర్చినట్టు ఈ పనులన్నీ ఆయన చేయాలని కదా ఇంతాక మనం చూసింది నోవా గురించి కదా నేను ఆయన ఎందుకు కష్టపడ్డాడు ఆయన ఒక్కడి గురించే కాదు దేవుడు ఎవరినైనా కాపాడాలనుకున్నాడు ఏ సృష్టినైతే కాపాడో వాటి గురించి ఆయన కష్టపడ్డాడు ఏముకు ధనం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయన ఒకటి నిమిత్తం కాదు అందుకే ఆయన చెప్తున్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకొని దేవుడు ఇచ్చినప్పుడు నేను చేసినా ఇవ్వకపోతే నేను చేయలేనట్టు అంతే కదా అంటే ఏ పర్పస్ గురించి దేవుడు ఇస్తున్నాడో ఆయన తెలుసుకున్నాడు యోబు తెలుసుకున్నాడు ఈ ఏ పర్పస్ మీద దేవుడు నాకు ధనం ఇస్తున్నాడు ఆయన గురి తిరిగిండు కాబట్టి అందరికీ సహాయం చేసింది ఆయన వస్త్రాలు ఇచ్చిండు వీధులకు అన్నం పెట్టిండు తల్లిదండ్రులు లేని వారికి ఆదరించిడు వస్తనులు ఆదరికి ఆదరించుడు అందరికీ అందరినీ ఆదరించండి వీధి విద్వారాలను కాబట్టి ఆయన ధనం ఇచ్చింది నా కొరకు కాదు అనేకుల కొరకు అని చెప్పి అనే సత్య తెలుసుకున్నాడు ఆ రీతిగా ఆయన కాబట్టి దేవుడు అక్కడ ఆయన పేరు రాసింది చూడండి ఇంత గుణం ఇంత నోబాలో చూసిన క్వాలిటీ ఇప్పుడు మనం యోగులో చూస్తున్న క్వాలిటీ ఇద్దరు గుణంగా ఒకటే కదా నా ఇచ్చింది ఏదైతే ఆయనకి ఇచ్చిండో ఏదైతే ఆయన చేస్తున్నాడు అది నా కొరకు కాదు అనేకుల కొరకు అనేది మనం అర్థం చేసుకున్నాం మీ ఇద్దరి నుంచి అట్లనే ధాన్యాల గురించి కూడా మనకు ఉంది ఆయన కూడా ఆయన గురించి కూడా మనం వింటాం ఎక్కడంటే దేవుడు ధాన్యాలు ఐదు పన్నెండు చూస్తే ఇక్కడ ఆయన గురించి ఉంటది ఏమంటుందంటే ఈ ధాన్యాలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే కళ్ళు తెలియజేయటను మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానములు తెలివిగలవాడుగా కనపడిన కనుక ఆయన అతనికి బెల్తే పేరు పెట్టను అంటే బహు బుద్ధి గలవాడు కఠినమైన మర్మములు బయలుపరిచేవాడు కఠినమైన ప్రశ్నలకు ఇచ్చి సమాధానం చెప్పేంత జ్ఞానవంతుడు తెలియగలవాడు అన్నట్టు చూసారా ఈయన ఈయన ఈయనకేమున్నాయి జ్ఞానం ఉంది ఫస్ట్ నోవాక్యేమో కష్టపడే గుణం ఉంది ఆయన పనిచేసిండు దేవుడు పనిచేయమని చెప్పిండు ఎవరికి ఎందుకు పనిచేయాలంటే ఆయన ఒకటి కాదు మిగతా వాటిని కాపాడడానికి ఆయన కష్టపడాలా పనిచేయాలా కాబట్టి అది ఒక గుణం కదా అక్కనే యోగులు చూస్తే యోగు బహుధనవంతుడు విస్తారమైన ధనవంతుల బహుభయంకరమైన ధనవంతుడు ఆయన ఎందుకు దేవుడు ఆ ధనం ఇచ్చిండంటే నా కాదు అనేకులకు పంచిపెట్టడానికి అనేకులను ఆదరించడానికి అని ఆయన చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఈయన ఏముంది ఈయన దగ్గర బుద్ధి జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి కదా ఆయనకు ఇక్కడే చెప్తున్నాడు కదా శ్రేష్టమైన బుద్ధి కలవాడు కళలు తెలియజేస్తాడు మర్మములు బయలుపరుస్తాడు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిస్తాడు విత్తరం ఇచ్చేంత జ్ఞానము తెలివి ఆయనకు ఉందంట అంటే ఈయన బహు తెలివి కలవాడు ఎందువరకు ఈయనకు తెలివిచ్చండి దేవుడు చూడండి రెండో అధ్యాయంలో రెండో అధ్యాయము ముప్పై వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన ఈ మాట చాలు ఆయన గుణం ఎటువంటిదో తెలుసుకోవడానికి మనము దానియలు రెండవ అధ్యాయము ముప్పై వచ్చినం చూస్తే ఇక్కడ ఏముందంటే ఇతర మనుషులందరికంటే నాకు విశేషము విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తమును అది బయలుపరచబడేను అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఎందుకు ఆయనకు జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు ఎందుకు ఆయనకు మర్మాలు తెలియజేస్తున్నాడు దేవుడు ఎందుకు ఆయనకు అంత తెలివితేటలు ఇచ్చిండు అనేది అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఎందుకు చెప్పంటారా ఇంత ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉందన్న ఈ మర్మం నాకు దేవుడు చెప్పట్లేదు ఈ మర్మం దేవుడు నాకు ఎందుకు బయలుపరుస్తున్నట్టే నాకు ఏదో విశేష జ్ఞానం ఉంది నాకు తెలివితేటలు ఉన్నాయని కాదు నా కొరకు కాదు ఇది నువ్వు తెలుసుకోవాలా రాజా ఇది నీ కొరకే బయలుపరిచిండు దేవుడు అంటే చూడండి ఆయన ఆయన మైండ్ సెట్ ఎట్టుందంటే దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చిండు ఎందుకు కొరకు ఇచ్చిండే నా కొరకు కాదు నా విషయం కాదు నా నిమిత్తం కాదు నా పని చూసుకోవడానికి కాదు నాను పేరు తెచ్చుకోవడానికి కాదు నేను జ్ఞానవంతు నడిపించుకోవడానికి కాదు ఇది నీకు తెలియజే నిమిత్తము అంటే ఆయనకు తెలియట్లేదు ఆ యొక్క భావం ఆ కళ భావం అని తెలియలేదు అని తెలియ చెప్పాలి కాబట్టి ఈయనకు చెప్పినట్టు అంటే ఈయన జ్ఞానవంతుడు కాదు అక్కడ దేవుని పని కొరకు దేవుడు ఎవరి గురించి అయితే ఆయనకు తెలియ రాజుకు తెలియజేయాలనుకుంటున్నాడు రాజుకు ధాన్యాల గురించి తెలియ ధాన్యాల ద్వారా తెలియజేస్తున్నాడు అంతే ఆయన ఎందుకు జ్ఞానం ఇచ్చిన మిగతా వాళ్ళకు బయలుపరచడం కొరకు ధాన్యులు ప్రవర్త కదా అంత్య దినాల్లో ఏ రీతిగా ఉండబోతున్నది బయలుపరచండు ఎందుకు కొరకు బయలుపరచండు దేవుడు ఆయనకు ఆయన కొరకు కాదు కదా ఆయన ఆయన ఆయన తప్పించుకోవడానికి కాదు మనం తప్పించుకోవడానికి కాబట్టి ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఇక్కడ చూస్తే మనకు ఏమర్థం అయిందంటే నేను ఇంత జ్ఞానవంతం కాబట్టి దేవుడు నాకు చెప్పట్లేదు నువ్వు తెలుసుకోవాలి ఇది దేవుడు నాకు బయపరిచిండి అని చెప్తున్నాను అంటే ఇది నా కొరకు కాదు నీ నిమిత్తమే బయట వారి నిమిత్తమే పక్క వారి నిమిత్తమే కదా క్లియర్గా ఉంది కదా అంటే వీళ్ళ ముగ్గురులో మనం గమనించాల్సింది ఏంది అంటే ఒకరి నోవ అయినా యోబైనా దానియలైనా వాళ్ళ గుణాలు వాళ్ళ వాళ్ళ యూనీక్ క్వాలిటీ ముగ్గురులో ఏముంది అని నేను ఆలోచిస్తే అన్ని తెలుసు వాళ్ళ నీతివంతులే దేవుని ఎందు భయభక్తులు గలవాళ్ళే ఎక్కడ కూడా పాపము చేయని వాళ్ళే దేవుడు అంటే దేవుడు అంటే ఆరాధించేటోళ్ళు దేవుడు అంటే దేవుడి కొరకు ఎంతగానో ఆరాధించేటోళ్ళు దేవుడిని ఎంతగానో ఆరాధించేటోళ్ళు ఆయనకు లోబడి జీవించటోళ్ళు ఆయన ఆజ్ఞపతి పాటించేటోళ్ళే కానీ వీళ్ళ ముగ్గురులో ఒక క్వాలిటీ ఏంటంటే ఏది దేవుడి ఏది దేవుడు చెప్పినా అది నా ఒక్కడి కొరకు కాదు మిగతా వాళ్ళ కొరకే ఆయన కాపాడాలనుకుంటున్న వారి కొరకే ఆయనను ఎవరైతే రక్షించాలనుకుంటున్న వారి కొరకే ఆయన ఎవరికైతే తెలియజెప్పాలనుకుంటున్నాడో వాళ్ళ కొరకే కానీ అది నా నిమిత్తము కాదు నన్ను చూసి కాదు నా కొరకు కాదు అని దేవుడు చెప్తాను అని ఈ ముగ్గురులో మనం చూడొచ్చు ఈ ముగ్గురులో సిమిలర్ క్వాలిటీ ఉంది అందుకే వీళ్ళ ముగ్గురు పేర్లు దేవుడు అక్కడ రాశాడు అంటే అంత్య దినాల్లో మనము ఉండాల్సింది మన కొరకు కాదు మిగతా వాళ్ళ కొరకు మాత్రమే అంటే ఈ మూడు గుణగణాలు చూస్తే మనకు అర్థం కావాలి దేవుని ఆగ్ని ఒకటి గుర్తురావాలి మనకి ఏంటంటే నిన్ను నీ పొరుగు వాడిని ఫస్ట్ ఆగ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసారు ఏంటిది నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ దేవుని మీ పూర్ణ బలంతోనూ దేవుని ఆరాధించము అని ఒక ఆజ్ఞ ఉంది వాళ్ళ ముగ్గురు అందరూ ఫుల్ఫిల్ చేశారు వీళ్ళ ముగ్గురులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే నిన్ను వల్లే నీ నీ నీ నీ నీ పొరుగు వాడిని ప్రేమించము అన్న ఆజ్ఞను వీళ్ళు పాటించినట్టే కదా మనకు ముగ్గురులో ఈ ముగ్గురులో మనకు ఆ క్వాలిటీ కనిపిస్తుందా లేదు కదా నా కొరకు కాదు మిగతా వాళ్ళ వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు నేను ఆదరించను కాబట్టి నేను కష్టపడినా వారి కొరకు కష్టపడతా నీకు నాకు ధనం ఉన్నా నేను వారి కొరకు ఖర్చు పెడతా నాకు జ్ఞానం ఉన్నా నేను వారి కొరకే బయలుపరుస్తా అన్న జ్ఞానము మనకు వాళ్ళ నుంచి అర్థమవుతుంది కాబట్టి ఇలా ముగ్గురులాగా మనం జీవిస్తేనే మనం అంతే దినాల్లో కాపాడబడతాము ఏ దేశంలో అయినా ఎటువంటి పాపాత్మల స్థితిలో ఎంత పాపాత్మల మధ్యలో మనం ఉన్నా మనల్ని దేవుడు కాపాడాలంటే మనకు ఒక వాన ఉంది మనకు ఒక వాగ్దానం ఉంది నీ కుడి పక్క వెయ్యి మంది పని అనపక్క పదివేల మంది కూలిన నీకు మాత్రం ఆ రాదు అని కదా నీకు ఏమి కాదో వాగ్దానం ఉంది ఎందువరకు వాళ్ళు ఎందుకు కూలిపోతున్నారు వాళ్ళు భక్తిహీనులు కాబట్టి మరి నువ్వు ఎందుకు కాపాడపడాలి నువ్వెందుకు నువ్వు నిన్నెందుకు దేవుడు రక్షిస్తానంటున్నాడంటే నీలో ఈ గుణం ఉండాలా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ ఈ యొక్క గుణం మనకు మన రావాల అదే దేవుడు చెప్తున్నాడు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోవాహును దానియులను యోగున ఈ ముగ్గురు అటు దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభువుకు యహవ వాక్కు కాబట్టి మనము ఈ ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే మనకి డబ్బు ఉండొచ్చు మనకు కష్టపడే తత్వం ఉండొచ్చు మనకు జ్ఞానం ఉండొచ్చు మనకి ఇంకోటి ఏదైనా ఉండొచ్చు కానీ ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు ఇచ్చాడు అంటే కారణము అది మన కొరకు కాదు అది ఇతరుల నిమిత్తము అని మనం గ్రహించుకుంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం గ్రహించుకుంటే ఆ రీతిగా జీవిస్తే మనం కాపాడబడతాం ఏబులాగా దానియలు లాగా మనం కూడా కాపాడతాం కాపాడబడతాం కాబట్టి మనం ఈ గుణం అలవాటు అదే మాట చూడండి దళితులకు రాసిన పత్రిక ఐదు పద్నాలుగులో చూస్తే ఆ దళతులకు రాసిన పత్రిక ఐదు పద్నాలుగు ధర్మశాస్త్రం అంతా నీ పొరుగు వారిని ప్రేమించము ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రం మొత్తం ఈ ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది ఒక్క ఆజ్ఞ పాటిస్తే నువ్వు ఈ దేవుని ఆజ్ఞలు మొత్తం పాటించినట్టే నిన్ను వల్లే నీ పురుగున్ని ప్రేమించము అన్న వాదనం ఈ ముగ్గురులోనూ అదే కనిపిస్తుంది దేవుని మాట కూడా అదే ఉంది అది వాక్యంలో కూడా అదే ఉంది ఇవన్నీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటిగా ఉండవు ఫస్ట్ నుంచి అది నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఒకటే ఆజ్ఞ మనకు అని ఇచ్చింది ఆ ఆజ్ఞని పాటించడమే నిన్ను వల్లే నీ పొరుగున్ని ప్రేమిస్తే ఏమవుతుందంటే వాడి నువ్వు ఏ వాడిని నువ్వు హాని వాడికి ఏమైనా హాని చేయాలని అనుకో వాడి ఏదైనా దొంగతనం చేయాలనుకోవు వాడికి చెడు కలగాలనుకోవు చెడు తలంపులు రావు ఏవి రావు ఆయన ఆజ్ఞను మొత్తం మనం పాటించదు ఒక మాటలో కాబట్టి దేవుడు మనకి ఈ నుంచి ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పాడంటే నీకు ఏది ఉన్నా కూడా నీవు ఒక్కడికి కొరకు కాదు అందరికి కొరకును చిన్న ఒక లోకానుసారం ఒక లోకానుసారంగా కాదు ఒక ఉపమానం చెప్తాను అది దేవుని వాక్యానుసారము కాదు తర్వాత కూడా చూపిస్తాను దేవుడు నాకు బయలుపరిచిన ఉపమానం ఏంటంటే ఈ ఉపమానం వినండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ ఉపమానము మనం నెరవేర్చాలి ఎందుకంటే ఈ ఈ రోజు క్రైస్తవ సమాజము క్రైస్తవ జీవితం ఆ రీతిగానే ఉంది మనమైతే ఆ రీతి ఉండకూడదు కాబట్టి దేవుడు మనకి విషయాన్ని భయపరుస్తున్నాడు ఏంటంటే నేను ఒక ఉపమానం ఒక కథలా చెప్తాను ఏంటంటే ఒక పెద్ద కోట ఉంది పెద్ద కోట చాలా పెద్ద కోట అందులో చాలా మంది మనుషులు ఉన్నారు ఆ కోటలో ఏంటంటే కావాల్సినంత ఆహారం ఉంది తిన్నవాడికి తిన్నంత ఆహారం ఉంది చాలా ఆహారం ఉంది ఈ కొదవ లేదు అన్నట్టు ఆ కోటలో ఆహారాన్ని ఆ కోటలో చాలా మంది ఉన్నారు కోటలో చాలా మంది జనాలు ఉన్నారు వాళ్ళకి తిన్నంత ఆహారం వాళ్ళకి ఏ కుదో లేదన్నట్టు కానీ బయట చాలా మంది జనాలు ఉన్నారు బయట చాలా మంది గుంపు ఉన్నారు ఓ చాలా చాలా గుంపులు గుంపులు జనాలు ఉన్నారు చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే కళ్ళు కనిపించట్లేదు వాళ్ళు చీకట్లో వాళ్ళు కళ్ళు కనిపించట్లేదు వరికి కళ్ళు కనిపించట్లేదు వాళ్ళు అక్కడికి రాలేని స్థితిలో ఉన్నారు చూసినా కానీ అక్కడ దాకా ఏం పోతాంలే అక్కడ ఏముందలే అన్న ఫీలింగ్లో కొంతమంది తెలియని ఉన్నారు అక్కడ ఉట్టి కోట కదా అక్కడ ఆహారం దొరుకుతుందని వాళ్ళకి తెలియదు బయట ఉన్న మనుషుల గురించి చెప్తున్నారు లోపల చాలా మంది మనుషులు ఉన్నారు కొంతమంది మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళు తింటున్నారు ఆహారం మంచిగా తింటున్నారు బతుకుతున్నారు బయట జనాలు మాత్రం ఆ కోట వెలుపల మాత్రం అందరూ గుడ్డి వాళ్ళే ఉన్నారు కళ్ళు లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఆహారం లేక వాళ్ళు చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు వాళ్ళు కోట దాకా రాలేకపోతున్నారు ఇప్పుడు ఈ కోటలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా చెప్పండి ఇప్పుడు ఈ దుస్థితి కోటలో ఉన్న వాళ్ళు తింటనే ఉన్నారు కానీ బయట ఉన్న వాళ్ళని పట్టించుకుంటలేరు బయట వాళ్ళు గుడ్డిగా ఉన్నారే కళ్ళు లేకుండా గుడితనంతో ఉన్నారు కళ్ళు లేకున్నారు వాళ్ళకి పోయి వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోతున్నారు సరే మనమే ఈ ఆహారం ఇక్కడ సమృద్ధికి ఉంది కదా ఈ ఆహారం తీసుకొని పోయి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఎవరికి అనిపిలేదు ఎవరో ఒకరిద్దరు అట్లా తీసుకొని పోయి పెడుతున్నారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ సిచువేషన్ లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళలేదు వాళ్ళు ఇక్కడ దాకా వస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి నిలబడితే కోట దగ్గరికి వస్తే అప్పుడు పెడదాంలే వాళ్ళు చూద్దాంలే వాళ్ళు రాట్లేదు కదా అని చెప్పి వీళ్ళు సైలెంట్గా వాళ్ళ పాటుకోలు తింటున్నారు వాళ్ళ పాటుకోవాలి పనులు చేసుకుంటారు కానీ ఆ బయట గుడ్డి వాళ్ళని ఆ బయట చీకట్లో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళేమే ఇక్కడ రాలేకపోతుంది వీళ్ళే అక్కడ పోవట్లేదు వాళ్ళేమో నశించిపోతున్నారు ఇట్లా తింటా ఉన్న లోపల వాళ్ళు ఆకతతో చచ్చిపోతున్నారు ఈ లోపలే ఉన్నారు చూడు ఎవరున్నా సరే ఇప్పుడు దేవుడు దేవుడు పై నుంచి చూస్తే దేవుడే ఒకవేళ తీర్పు తీర్చవలసి వస్తే ఎవరికి ఆయన తీర్పు తీరుస్తారు మీరు ఒక ఆలోచించండి శిక్ష ఎవరికి ఉంటుంది ఎవరిని దేవుడు శిక్షించబోతాడు చెప్పండి ఈ ఒక ఉపంపునం ఉపమానం బట్టి ఎవరైతే కోట్లో ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాడా లేదు నువ్వు అక్కడవే తింటున్నావు నువ్వు అక్కడవే చేసుకుంటున్నావు మరి బయట ఉన్న పరిస్థితి రాలేకపోతున్నారు కదా వాళ్ళు కళ్ళు కనిపించలే కదా మూవై చెప్పాలి కదా నువ్వు పోయి మార్గం చూపించాలి కదా ఇట్లా రాదం తీసుకోరా నువ్వు తీసుకుని రావాలి కదా నువ్వు ఆహారం దొరికే చోటుని తీసుకు దేవుడు అంటాడా కదా ఈ ఉపమాన ప్రకారం అంటే చూడండి మనము దీన్ని అర్థం చేసుకుంటే ఆహారము దేవుని వాక్యం కదా దేవుని వాక్యము మనం ఎంతో తింటున్నాం అది కూడా మనకు ఆహారం మన ఆత్మక ఆహారమే కదా సమృద్ధిగా తింటున్నాం కానీ ఆహారం లేని లేక ఎంతోమంది చనిపోతున్నారా లేదా బయట ఎంతోమంది నశించిపోతున్నారా లేదు దేవుడు మనకి ఎందుకు ఆహారం పెడుతున్నాడు మనం ఒక్కలను తిని బతకడానికి కాదు ఎంతోమందిని బతికించడానికి నువ్వు అది తిని నువ్వు బలం తెచ్చుకొని ఎవడు పని చేయగలడు బాగా తిన్నవాడు బాగా బలంగా ఉన్నవాడే కదా పౌష్టికారం బాగా తిన్నవాడే పని చేయగలరు కదా కాబట్టి మనం పౌష్టికాహారం తింటున్నాం ఆత్మీయంగా అర్థం చేసుకోండి శరీరం కాదు మనం పౌటికాహారం తింటున్నాం మనం ఎన్నో దేవుడు విషయాలు సత్యాలు బయపరుస్తా ఎన్నెన్నో గొప్ప మర్మాలు చూపిస్తా ఏ రీతిగా మనం సేవ చేయాలను ఏ రీతిగా మనతో దేవుడు ఎన్నో ఎన్నో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఇటువంటి అదంతా ఏంది మన ఆత్మకు ఆహారమే కదా మన ఆత్మను బలపరచుకోవడం కదా బలపడిన మనము కనిపించిన ఒక కనప దాన్ని ఆహారాన్ని భుజించలేని వాళ్ళ కొరకు వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టొచ్చు కదా వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళకి మార్గం చూపించొచ్చు కదా అంతే చీకట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ మార్గం తెలియదు మరి దేవుడు వెలుగుగా మనం వాళ్ళకి వెలుగుగా ఉండి మార్గం చూపిస్తేనే కదా వాళ్ళు వచ్చి ఆహారం తీసుకోగలరు కాబట్టి ఈ పని రోజు చేయట్లేదు ఎవరు వింటున్నారు పోతున్నారు కానీ ఎవరి గురించి పట్టించుకోవట్లే పక్కన వాడు నశించిపోతున్నాడు వాడు తెలుసుకొని ఇక్కడికి రాలేకపోతున్నాడు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు పోవాలా ఈ కోటల్లో ఉన్న వాళ్ళు బయటికి పోవాలంటే ఏం చేయాలి తిన్నారు పోయి పని చేయాలి కష్టపడాల్సి వస్తుంది నడుచుకుంటా పోవాలా వాళ్ళని చేత్తో పట్టుకొని జాగ్రత్తగా ఒక్క కడుగు ఒక కడుగు నడిపించుకొని రావాలి కష్టమైన పని కొంచెం కొద్దిగా ఎండలు తిరగాల ఇవన్నీ కష్టమైన పని అయినా సరే వాళ్ళు చేస్తే వాళ్ళ ఆహారం పెట్టి ఎంతో మందిని రక్షించిన అవుతారు కదా ఈ రోజా చేయట్లేదు అన్నట్టు కష్టం చేయట్లేదు అన్నట్టు వాళ్ళకొరకు వాళ్ళు తింటున్నారు పోతున్నారు కానీ పక్కన గురించి పట్టించుకోవట్లేదు అదే వాక్యం మనకు నీ వాక్యానుసారం చెప్పింది ఉపమానం నా సొంత కల్పన కాదు దేవుని వాక్యంలోనే ఉంది మత్యశ్వార్థ ఇరవై నాలుగు అధ్యాయంలో ఉంది చూడండి మత్యస్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము నా సొంత మాటలు కాదు ఇవి నలభై ఐదో వచ్చినాం చూడండి మత్స వార్త ఇరవై నాలుగు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతులైన వాడులు బుద్ధివంతులైన దాసుడు అని అడుగుతున్నాడు దేవుడు యజమానుడు తన ఇంటి వారికి తన ఇంట్లో వారు ఎవరు ఉంటారు ఆయన బంధువులే ఉంటారు కదా ఆయన బిడ్డలే ఉంటారు యజమానుడు బిడ్డలే ఉంటారు ఆ బిడ్డలకు తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడులు బుద్ధిమంతులైన వాడు దాసుడు అని అడుగుతున్నాడు దేవుడు ఎవరున్నారు అని అడుగుతున్నాడు దేవుడు తర్వాత చూడండి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయవచ్చున్నట్టు అతను అడుగును ఆ దాసుడు ధనుడు ఆ తన యావదాస్తి మీద వాని మీద యావదాస్తి మీద వాని నుంచనని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అయితే దుష్టుడు ఒక దాసుడు యజమానుడు ఆలస్యంగా చేయవచ్చుడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుచూ నుండి ఆ దాసుడు కనిపెట్టిన దినంలో వాడు అనుకునే గడిలో వాడు వాని యజమాని వచ్చి వాని నరికి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఎవరు ఇక్కడ చూడండి దేవుడు తన ఇంటి వారికి ఇంతాకైనా అన్నాడు యోబో మాట ఏమన్నాడు మనల్ని పుట్టించినట్టు దేవుడు వాళ్ళని పుట్టించలేదా మనల్ని రూపించినట్టే దేవుడు వాళ్ళని రూపించలేదా దేవుడే కదా మనల్ని నిర్మించింది మరి వారి కొరకు మనం పని చేయాలంటే కదా దేవుడు చెప్తుంది ఆయన వాళ్ళు కూడా ఆయన దేవుని ఇంటి పెట్టాలి కదా ఇక్కడ బాధ్యత ఎవరి మీద పెట్టినారో చూడండి ఆయన ఎవడు కనుక ఏ దాసుడు ఏ దాసుడు ఆయన పని అంటే మనం ఆయన పని కదా ఆయన నమ్ముకున్నాము ఆయన ఇచ్చే జీతాన్ని పొందుకోవాలని అనుకుంటున్నాం గుర్తుపెట్టుకో పనివాడు జీతానికి అర్గుడడం దేవుని వాక్యం చెప్తుంది నీకు నీకు జీతం దేవుడు ఇస్తానంటున్నాడు ఆయన వాక్యం ఎక్కడ దేవుడు జీతం మరి నువ్వు పని చేయాలి కదా ఏ దాసుడు అన్నాడు దాసుడు గురించి చెప్తున్నాడు అంటే తన యావదాస్తి మీద తన తన తన ఇంటి వారి మీద మనం పెడితే ఆయన అంటున్నాడు తగిన వేళ అన్నం పెట్టుటకును వారిపై ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతులైన దాసుడు ఎవడు అని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు ఎవ్వరు లేరు అట్ చాలా తక్కువ కొరమైపోయింది చూడండి ఆయన చెప్తున్నాడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టే వాళ్ళకి దాసులు లేడంట ఇదా నేను చెప్పింది ఇది కూడా ఒకటే కదా రెండు నేను చెప్పినప్పుడు మనం వెళ్ళలేదు ఎవరు అన్నం పెట్టట్లేదు తింటున్నారు పోతున్నారు తప్ప ఎవరు అన్నం పెట్టట్లేదు మన కొరకు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు నశించిపోతున్నారని ఎవరు పట్టించుకోవట్లేదు ఇదే దేవుడు వాటిందరూ మాట్లాడడాడు అది చదివినప్పుడల్లా నాకు ఎంతో భయమైతే ఈ వాక్యం చదివినప్పుడు అలా జ్ఞాపకం వస్తూ ఉంటుంది నేను ఇంకా ప్రార్థన చేశాడు అడుగుతుంటారు ప్రాబ్ ఎట్లా పోవాలా ప్రాబ్లం వచ్చి ఇంకా చూపించను కాబట్టి దేవుడు మనకి ఈ సత్యాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే ఎవరు కాపాడబడతారు ఈ వాక్యాలన్నీ ఆయన తిరిగి వచ్చేటప్పటికీ ఎవడున్నాడు దాసుడు నమ్మకమైన దాసుడే లేడని చెప్తున్నాడు నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైనా దాసుడు ఎవడు ఎవరున్నారు ఎవడైతే అట్లా చేస్తాడు తర్వాత చూడండి ఎవడైతే ఆ రీతిలో చేయొచ్చునో వాడు ధన్యుడు వాడు తన యావదాస్తి మీద అధికారం పొందుకున్నాను వాడు కాపాడబడతాడు వాడు పర్లోక పర్లోకొక రాజ్యం మీద అధికారం తీసుకుంటాడు అంటే ఇది వాక్య మర్మం అనమాట కాబట్టి ప్రభు మనకు ఏం చెప్తున్నాడు అంటే మనం తినేది కాదు మనం తాగేది కాదు మనకి మనకు దేవుడు సత్యాలు బయలుపరుస్తుంది మన కొరకు కాదు మనల్ మనం కాపాడుకోవడానికి కాదు అవన్నీ మనకు అన్న చెప్తున్నాడు కదా మన ఉద్దేశం ఏంటి అనే కాన్సెప్ట్ అన్న చెప్తున్నాడు మన యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ మన ఉద్దేశం ఏంటి అనేది ఎందుకు మన కొరకు మనకు దేవుడు సమస్తం సమకూరుస్తాడంటే అది మన కొరకు కాదు దేవుడు ప్రాముఖ్యంగా వాళ్ళ ముగ్గురు పేర్లే ఎందుకు చెప్పాడంటే హేచ్ కేర్ గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో నోవాహును దానియలను యోగులు అని వీళ్ళ ముగ్గురులో ఉన్న గుణం ఒకటే గుణం నా కొరకు కాదు పక్కన కొరకు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఒకటే వాజ్ఞ నిన్ను నీ పొరుగు ప్రేమించు ఆయన వాజ్ఞ చెప్పేది ఏంది ఆహారం పెట్టమని చెప్తున్నాడు కాబట్టి మనమైతే ఉట్టి ఆహారం తిని మన మనం బలం తెచ్చుకునేలాగా ఉండకూడదు మన మనం బలపడితే ఏం ఉపయోగం అది పక్కన వాళ్ళకి కదా మనం ఉట్టిగా తిని పడుకుంటే బలం తెచ్చుకుంటే దేనికి ఉపయోగం అది కష్టపడి బలం తెచ్చుకున్న మనం పోయి కష్టపడి పని చేసి మన ఇంటి వారిని పోషించుకోవాలి అంతే కదా మనం దేవుని బిడ్డలమన్నప్పుడు మన ఇంటిని మనం పోషించుకోవాలి కదా అందరూ దేవుని బిడ్డలే కదా మన అందరినీ పోషించుకోవాలని లేదా ఒకటి తిండి లేకుంటాడు వాడిని పోషించుకోవాలి కాబట్టి ఇదే గుణం దేవుడు చెప్తుంది ఆ ముగ్గురు పేరు దేవుడు ఎందుకు అక్కడ రాశాడు అంటే వాళ్ళు మాత్రం ఎందుకు కాపాడుకుంటారని చెప్తున్నాడంటే ఇదే ఒక క్వాలిటీ మనలో రావాలని చెప్తున్నాడు ఆ మత్త తిరునాలు అదే ఉపమానం కూడా అదే దాసుడు తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఎవడైతే అది పని చేస్తా ఉంటాడో ఎవడైతే కష్టపడుతుంటాడో పుట్టిగా కూర్చొని అనుకోవడం కూడా కాదు అక్కడ అట్ట కూడా రాలేదు చేయు ఉంది అంటే నేను చేస్తా అనేది కాదు అక్కడ చూడండి క్లియర్ గా మళ్ళీ ఒకసారి చూద్దాం ఇరవై అధ్యాయం నలభై చూడండి యజమానులకు వచ్చినప్పుడు ఏ దాసులు ఇలాగ చేయొచ్చుండుట అంటే అక్కడ జరుగుతుంది చేస్తా ఆయన నువ్వు చేస్తా ఉంటేనే ఆయన వచ్చేదానికి మనం కాపాడపడతాం నేను చేస్తాను అని మనసులు అనుకుని ఆగిపోతే కాదు నేను చేస్తాను చేస్తాను అనేది కాదు నువ్వు చేస్తూ ఉండాలా కాబట్టి ప్రభు మనతో ఈరోజు వార్త ద్వారా మనతో మాట్లాడే ప్రభు ఏంటంటే ఈ మనం ఉంటున్న దినాలు బహుభయంకరమైన దినాలు కదా ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి కదా ఇంకా బహుభయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి కదా చూస్తే ఎక్కడ చూసినా కూడా లోకంలో దుష్ట భ్రష్టత్వం ఉంది భ్రష్టత్వం సంభవించాలని దేవుడు చెప్పిండు ఎక్కడ కూడా మానవత్వం లేదు అంతా భయంకరమైన రేట్లు పెంచుకోలేడు భయంకరంగా వాళ్ళు ఈ లోకంలో పేదవాళ్ళు బతకడమే కష్టం అన్నట్టు పరిస్థితి ఈరోజు పదివేలు పదిహేను వేలు సంపాదించే బతకడమే కష్టం అన్నట్టుగా లోకం ఉంది అంటే పెట్రోల్ రేట్లు భయంకరమైన పెరిగిపోతాయి బస్సు బస్సు ఛార్జీలు బస్సులు ఇవ్వాలన్నా భయంకరంగా రేట్లు పెరిగిపోతాయి బయట మీద వస్తువులు కొనాలన్నా భయంకరమైన రేట్లు పెరిగిపోతాయి తిండి వస్తువులు కొనాలన్నా భయంకరమైన రేట్లు పెరిగిపోతాయి ట్రెక్టర్ కూడా మనిషి బతికేదానికి స్థానం లేదు అంటే భ్రష్టత్వం స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా ముందు ముందు రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయన్నట్టు మరి అటువంటి భయంకరమైన దినాల్లో అటువంటి దృష్టిల అంటే దేవునికి విరోధంగా ఆయనకు విరోధంగా ఆయన ఆజ్ఞకు విరోధంగా జీవించిన వారి మధ్యలో మనం ఉండి మనం కాపాడబడాలా దేవుని కృపణ మనం పొందుకోవాలా ఆయన మనల్ని రక్షించాలా ఆయన రాజ్యం మీద మనకు అధికారం అనుగ్రహించాలా మరి మనం ఏం చేయాలా దేవుడు చెప్తున్నాడు దాని నోవాహు యోగు ఇలా ముగ్గురు మనం జీవించాలా ఇలా ముగ్గురిలో ఉన్న గుణం ఏంటంటే ఏది ఇచ్చిందో అది నా కొరకు కాదు నాకు జ్ఞానం ఇచ్చిన నాకు ధనం ఇచ్చిన నాకు ఉద్యోగం ఇచ్చిన నాకు ఏది ఇచ్చిన అది నీ కొరకు కాదు ఆయన కాపాడాలనుకుంటున్నా ఆయన ఇంటి వారి మీద కొరకు వారి కొరకు అదే యోగు అన్నాడు నన్ను రూపించిన వాడే కదా వాళ్ళని రూపించింది నన్ను నన్ను నన్ను గర్భంలో పుట్టించిన వాడే కదా వాళ్ళు కూడా పుట్టించింది అని కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే ఆయన బాధ్యత మన మీద పెట్టినాడు ఆయన సమస్త సమకూరుస్తానని మనకు వాగ్దానం చేశాడు మనకి పల్ వ్యవహరి ఉంది కదా వాక్యం ఫలించవాడిని ఫలించిన వాడిని పరికి పెరికి వేతును ఫలించవాడిని మరీ ఎక్కువగా ఫలించాలని చెప్పి వాడికి సంస్థ సమకూరుస్తానని చెప్తున్నాడు పనికిరాని తేగాలని అడ్డ పనికిరాన్ని తేగాలని అడ్డం వచ్చేటి అంటే నువ్వు ఫలిస్తా ఉంటే అదే కదా అని వాగ్దానం ఏందుకు పనికిరాకుండా ఏ పని చేయకుండా ఉంటే మనకు దేవుడు ఏం సహాయం చేయడం అన్నట్టు తీసి అవతలేస్తాం మనం ఫలించకుండా ఉంటే తీసి బయటపడేస్తున్నట్టు ఎందుకంటే దేవుడు మనల్ని లోపల వెలుగుద పెట్టింది కదా మరి వెలుగుతో ఉన్నప్పుడు మనం మార్గం చూపించాలి మనం మార్గం చూపికుండా వెలుదే లేకుండా చేస్తే మనం ఎందుకు పనికిరాన్ని మార్మన్నట్టు కదా పనికిరాని వస్తే దేవుడికే ఉపయోగం అని పనికిరాని అవుతానికి పని తీసేస్తారు మనకు కూడా ఇంట్లో అంతే కదా ఇంట్లో పనికిరాని వస్తుందనుకో బయట వాళ్ళేస్తాం తీసుకుపో చెత్తపప్పు వేస్తాం సేమ్ అదే కాన్సెప్ట్ కదా మనం కూడా దేవుడు మనం ఎందుకు ఫలితం మన ఎందుకు మనకు ఆ గుణ వ్యక్తం నుంచి వచ్చింది దేవుడిని వచ్చింది కాబట్టి దేవుడు మనకు ఒకటే మార్గ ఒకటే చెప్తున్నాడు ఏంటంటే ఈ దినాల్లో నువ్వు కాపాడబడాలంటే వాళ్ళలాగా జీవించాలి నువ్వు వాళ్ళలాగా జీవిస్తూ వాళ్ళలాగా పని చేస్తూ కష్టపడతా ఉంటే నీకు పనికి వచ్చే పనికిరాని తీగలను పెరిగిపోతున్నాడు పనికిరాని తీగలు ఏం చేస్తాయి ఆ పలించే దాన్ని అడిగిస్తా ఉంటాయి సక్రమంగా పెరగని ఉంటాయి అడగిస్తా ఉండటండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు పెరిగి వేస్తాను అంటున్నాడు తీసివేస్తానంటున్నాడు నీకు అడ్డవ లేకుండా చేస్తానంటున్నాడు కాబట్టి పని చేయడం స్టార్ట్ చేస్తే దేవుడే ఆశీర్వదింపజేస్తాడు అన్న వాక్యం మనకి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే మనం పనిచేయాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకు పనిచేయాలా ఎందుకు వరకు మన దేవుడు ఈ జ్ఞానం ఇవన్నీ ఎందుకు ఈ వాక్యాలని బయలుపరుస్తున్నాడు అంటే మన కొరకు కాదు మనం అనేకుల్ని కాపాడబడా కాపాడాలా అనేది దేవుడు మనకి చెప్తున్నాడు వాళ్ళ ముగ్గురు వల్ల జీవించమంటున్నాడు ఇంకో మాట కూడా చెప్పాడు ఎవరైతే ఆయన తిరిగి వచ్చినప్పుడు పని చేయొచ్చుంటే వాళ్ళు మాత్రమే ధన్యులు వాళ్ళు మాత్రమే వాళ్ళని మాత్రమే ఆయన అధికారం అది వాళ్ళ రాజ్య మీదకి అధికారం ఇస్తానంటున్నాడు ఆ మాట ఈ మాట రెండొకటే కదా కాబట్టి ఎన్ని మాట ఎన్ని వాక్యాలు తీసుకున్నా దాని అంతర్భా దాని అంతర్థం అంటారు కదా దాని అర్థము ఒకటే దాని విశేషం దాని విష దాని యొక్క మీనింగ్ ఒకటే ఏ వాక్యం తీసుకున్నా ఒకటే మాట ఉంటుంది అది అర్థం చేసుకోవాలి మనం అంతే గలతీలుకి రాసిన పత్రికలు ఎంత మనం చూసిందైనా ఇప్పుడు చూసిందైనా యోగ గురి హెచ్కే ప్రవక్త గురించి చెప్పిన ఆ మాట ఈ మూడు మాటలు కూడా ఒకటే మీనింగ్ ఒకటే భావం ఏంటంటే మనం పనిచేయాలా మన కొరకు కాదు అనేకుల కొరకు అనేది అనేకులు నశించిపోతారు వాళ్ళు కాపాడాలనేది కాబట్టి మనం అరితగా పనిచేయడం మొదలు పెట్టాలనేదే దేవుడు వాక్యాన్ని చదివిస్తుంది మనలో ఫలింప చేసేది ఆయన మనం ఆగిపోవడానికి వీళ్ళదు కాబట్టి మనం ఇప్పటి నుంచైనా ఆయన ఆ గుణం మనం రావు తెచ్చుకొని ఆయన మెప్పు పొందేటట్టుగా ఉండాలి ఆయన రాకడ బహుతారంలో ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఆయన రాకడ వచ్చేటప్పటికి మనం పని చేస్తూ ఆయన కనపడాలా అనేకులకు ఆహారం పెడుతూ ఆయన కనపడాలి మనం పని చేస్తున్నాం ఇదిగో ప్రభావం పని చేస్తాను ఇంత నేను ఆహారం పెట్టినాను ఇంతమంది నేను నడిపించిన అని చెప్పి ఆయన ముందు సాక్ష్యం బలికితే బలా మంచి దసరా అంటారు లేదు ఇదిగో ప్రభావం ఇన్ని వాక్యాలు తెలుసుకున్నాను నేను ఇట్లా జీవించినానంటే ఇన్ని వాక్యాలు నాకు చూపించిన ప్రభావం ధన్యవాదాలు అని చెప్పి అని మరి ఏం చేసిన వాక్యాలు తీసుకొని పోయానంటే అక్కడ సైలెంట్ కూడా చెడ్డ దాసరా వస్తుంది కాబట్టి మనం ఆ రీతిగా అనిపించుకోకుండా బలా మంచిదాసుడు అనే పేరు మనకు రావాలా మన మన ప్రయాస మన భారము అదే కాబట్టి దేవుడు మనల్ని రీతిగా నడిపించాలా అటువంటి జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహించాలా ఆటంకాలను కొట్టువేయాలని చెప్పి ప్రార్థన చేస్తాం పరిశుద్ధిడ ప్రేమగల దేవాస్తయానికి వందనాలు స్థుతుల స్తోత్రం ప్రభు సర్వోన్నతుడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్తానికి వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు మనతో మాట్లాడడానికి అవును తండ్రి అనే నోవా దానియులు ప్రభావ యోగులను గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభావ వారి రీతిగా నా తండ్రి జీవిస్తేనే కానీ మీరు కాపాడబడారని చెప్పి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వనగాల ప్రభావ అవును తండ్రి వాళ్ళ ముగ్గురులో ఒకటే గుణం ప్రభావా నా కొరకు కాదు ఇతరుల కొరకే అన్న పదం నా తండ్రి అది ఎంతో ప్రాముఖ్యమైన ప్రభావ నీ ఆ కూడా అదే ప్రాభా కాబట్టి తండ్రి అది మేము స్వీకరించాల ప్రాభ ఆజ్ఞని మేము సంపూర్ణంగా పాటించాల ప్రభావ శుభార్త నిమిత్తమైన నేను ఆహారం పాలచే నిమిత్తమైన ఏదైనా ప్రభావ నా తండ్రి నేను నీకు నామీకరంగా జరిగించాలా ప్రభావ తండ్రి నేను ఆజ్ఞని మేము పాటించవరమై ఉండాలా ప్రభావా నేను మీరు మాకు ఉద్యోగం ఇచ్చిన మా కొరకు కాదు ప్రభావ అనేకలు నశించిపోయే కొరకే తండ్రి కాబట్టి అజ్ఞ సత్యం తెలుసుకున్న మేము ఆ రీతిగానే ప్రయాసపడాలి ప్రతి ప్రయాసపడాలి ప్రభువు మాకు అటువంటి జ్ఞానం దయచేయండి తండ్రి అటువంటి నడిపింపు దయచేయండి ప్రభావ ఆటంకాలు కొట్టువంటి ప్రభావ ఎక్కడ కూడా సైతం ఆటంకాలు లొంగిపోకుండా తండ్రి నేను వాటి ఆటంకాన్ని ఎలా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభావం గొప్పవాడి నాయన సర్వశక్తివంతులు ప్రభావ నా తండ్రి నేను మీ వాక్యం ధర మాతో మాట్లాడందుకు నీకు వందనాలి ఉన్న వాక్యాన్ని ప్రభావ మీరు మీ కట్టే ఫలింపజేయండి తండ్రి నైనా బల మంచిదని పేరే తండ్రి మీ దగ్గర మేము తెచ్చుకోవాల ప్రభావా ఆయన మీకు విరోధంగా తయారీ ప్రభావ మేము జీవించలేం ప్రభావా ఈ లోకంలో మమ్మల్ని ఏది కాపాడలేదు ప్రభావ తండ్రి మీరే మమ్మల్ని కాపాడాల మమ్మల్ని మేమే కాపాడుకోవాలి ప్రభావ కాబట్టి తండ్రి నాయన మీరే మీరే మళ్ళీ ఉండి సమస్త కార్యంలో జరిగించమని నాన్న మీ వాక్యానికి విరుద్ధంగా మీ యాజ్ఞాకు విరుద్ధంగా మేము జీవించడానికి వీళ్ళు ప్రభావ నా తండ్రి ప్రతి క్షణం తండ్రి నేను ఆజ్ఞకు లోపే జీవించాలా నేను ఎందు విధేత కలిగి జీవించాల ప్రభావ ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా నా తండ్రి ఆయన మీకు పనిని మేము సక్రమంగా నిర్వహించాల ప్రభావ ఆయన మీరు వచ్చినప్పుడు తండ్రి నేను పని చేస్తూ మీకు కనపడాల ప్రభావా కాబట్టి తనటువంటి మీరు ఆ మమ్మల్ని నడిపి మని ప్రతి ఆటంకాలు కూటమేమని తండ్రి నన్ను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను ప్రభావా గ్రూప్లను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ప్రభావ నన్న ప్రతి ఒక్కరు ప్రభావ నీ పశువార్థ పరిచయలు ముందుకు సాగాల ప్రభావా గుట్టిగా తిని వెళ్ళిపోయే రీతిగా కాకుండా ప్రభావా పని చేయడం స్టార్ట్ చేయాలి ప్రభావా నీ బిడ్డలు అనేకుల త్రి నేను ఈ రోజు నశించిపోతున్నాడు ప్రభా ఎంతో మంది నాయన తెలిసి స్వీకరించట్లేదు ప్రభావ అనే వాళ్ళు స్వీకరించని ఇవ్వకపోయి ప్రభావ మా భారం అయితే మాకుంది ప్రభావ మేము చెప్పాలా వాళ్ళు వినని వినకు నైనా కార్య చేసేది నీవు ప్రభావ కాబట్టి తండ్రి మేము చేయాల్సిన పని మేము చేయాలి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తామని చెప్తున్నావు ప్రభావా వాక్యం ప్రభావా కాబట్టి మేము చేసే పని మేము చేస్తాం ప్రభావ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయం నేను మేము చేయాల్సిన పని మేము సక్రమంగా నిర్వహిస్తాం ప్రభావా నేను తండ్రి ఆ రీతిలో మమ్మల్ని ముందు నడిపించుకుని ప్రార్థిస్తున్నాను దావా నేను ఎక్కడెంతమంది నశించిపోతే వాళ్ళందరికీ మీరు స్వార్థ ప్రకటించాలా అనేకల తల్లి నీ సన్నిధి తీసుకొని మని అని అందులతో స్వార్థకు వెళ్ళినప్పుడు ప్రభు ఏ రీతిగా వారికి వాక్యాలు చెప్పాలి మీరు మాకు జ్ఞానం దయచేయమని నేను విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింప నేను మీరు మీ రమ్మని మహిమ తెచ్చుకోమని నజరేట నేసు క్రీస్తు పరిశోధన నామం ప్రార్థించి పెడుకుంటున్నాను అంతా ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన తొలగు తండి మహిమ స్వరపగ దేవ కృపమైన నీకే స్థితులు స్తోలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ అబ్రహామికి యాకల తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో పత్రపరిచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు దివారా కాచి కాపాడి ఒక నూతన దినం అనుగరించినారు ప్రభా దాన్ని నీకు వందలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞత స్థుతులు స్తోతలు అర్చించుకోవడం అయినా సమస్త గణత మహిమ నీకే యుగయుగములు కలుగునుక హాలయ్య గొప్ప దేవన తండ్రి ఒక మాత్యత కనసరైనా మీకు స్వరం మీ ధన్యతను భాగ్యాన్ని విర్మక అనుగరించడం గొప్ప మా ప్రభా అను దేవ కృష్ణ ప్రభావ ఈ లోకంలో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావా ప్రభావ నోవాహు ధాన్యాల ప్రభావ యోగ గురించి మీరు మాట్లాడినారు ప్రభావ నైనా ఒక ముగ్గురు ప్రభావ తన తారంలో నిందారాగా తెలుగున్నారు ఎంతో మంది అనాథలను ప్రభావ ఆదరించిన ఇంకా ఎంతో మంది కానీ ఒక ప్రవ ముగ్గురు మాత్రం తీసుకొని మీరు మాట్లాడిన ప్రభావ వాళ్ళ గుణగణాలు వాళ్ళ ఆత్మీయ జీతం ఏంది ఏ రీతిగా జీవించారు ప్రభావ ప్రతి దీవులకు మీరు మాతో మాట్లాడారు నాయన గొప్ప దేవ ఏసయ ఆ రీతి ఉన్నప్పుడే ప్రభావ ఆ ఉగ్రత కాపాడగలం కాబట్టి ప్రభావ మీరు మాతో మాట్లాడతాం మేము ఆ రీతిగా మీరు జీవించాలా మా జీవితాలు ఆ రీతిగా మీ మార్చమైన ప్రాదిష్టమైన ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా ఆజ్ఞత ఉంటే వాటించి మాకు విడుదల దచ్చిండి ఈ క్షణాన మేము ఒప్పుకుంటున్నాం ప్రభావ వాటించి మాకు విడుదల కలిగించండి వాటిని ప్రభావ మేము సంపూర్ణంగా ప్రభావ మేము కొనసాగించుకోవాలా ప్రభావాలు ఏ రీతి ఓ ప్రభావ ధాన్యాలు ప్రభావ ఏ ఓ ప్రభ నో ఆ రీతిగానే మేము కూడా మీ యొక్క క్రియలు కొనసాగించాలా ప్రభా నైనా ఏసై నీకు వందలు చెల్లిస్తున్నాం మేము ఆ రీతిగా జీవించాలా మమ్మల్ని ఆయన మీరు అభిషేకం దయచేయండి మాకు బయలుపచ్చబడి సత్యాలన్నింటినీ ప్రభావ మేము అన్నికి పంచాలా ఓ ప్రభావం మీ తిరిగి వచ్చినప్పుడు ప్రభావ మీ యొక్క గృహ నిర్వకత్వంగా ప్రభావం మీ మమ్మల్ని పెట్టిన క్రైస్తవ సంఘం మీద ప్రభావ ఇంటి యజమానుగా మీరు మమ్మల్ని పెట్టినారు ఆ ఇంటి తలాలు మీరు మాకు ఇచ్చినారు నైనా ఆ మీరు మాకు ఇచ్చినారు నైనా తిరిగి వస్తారు ఈ లోకంలో తిరిగి కాబట్టి మేము క్రైస్తవ సంఘం అన్నం పెట్టాలా ప్రభావ తగిన వెళ్ళాలా అది శరీరమైంది ప్రభా ఆ రీతిగా ఆత్మీయమైన అన్నం కూడా మేము పెట్టాలా అన్నింటిలో మేము పెట్టాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీరు మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవానికి వందాలు ఇస్తాయి అన్ని స్థుతులు సోతలు అర్పించుకున్న ఒక దశ నుంచి ఒక దశ మేము మీలో మేము మార్పు చెందాల ప్రభావ ఆత్మీయ జీవితంలో వెరుగుపరచాలా కలిగి ఉండాల ప్రభావ నేను ఆత్మీయ జీవితంలో సాంఘిక జీవిత అన్నింటిలో మేము ముచురిటీ కలిగి ఉండాలి ఆ రీతి మమ్మల్ని తయారు చేయండి బలపచ్చండి నూతన అభిషేకం దయచేయండి ఈరో ప్రభావ ఈ లోకమంతా భయంకర పరిస్థితి ఉంటుంది కదా ప్రభావా ఎంతో మంది ప్రభుత్వ సత్యం కలిగే ప్రభావా ఇంకా ఆ రీతిలో ఉన్న ప్రభుత్వాల అందరికీ ప్రభావి వాటిని మేము ప్రకటించాల విన్న వాటిని వీటి వెంటనే కలుగు వాటి అన్నింటిని ప్రభావ నైసయ ప్రకటించాలి సత్యాన్ని ప్రభావ ఆ రీతి మమ్మల్ందరూ తయారు చేసి బలపచ్చండి ప్రదర్శిస్తున్న ఆశ్రించండి నూతన అభిషేకం నూతన జ్ఞాన జీవితీత ఇంపండి ప్రభావా నైనా ఈసయ వారి సేవా చేయండి ప్రభావ ఒక్కొక్కొక్క కాలంతో మీరు ఇచ్చిన నైనా మీ మై మార్థమే మేము సహాయపడండి మీ నుంచి అనేకమైన ఈ ప్రభావ వాటిని మేము పొందుకోవాలా ఒక దేవ వచ్చిన వాటి మీ నమ్మకం ఉంటేనే ప్రభావ అనేక మీరు మాకు ఇస్తారు ప్రభావ మంచి దాసుడుగా మేము మేము బిల్లు తెచ్చుకోవాలి మీ ఎందుకు ప్రభావ నైనా ఆ రీతి చేయండి గొప్ప దేవానికి వంద మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకు మేము సిద్ధపరచాలా నా దేవ ఇస్త ప్రభావ నశించిపోతున్న ఆత్మలింకా ఎన్నో ఉన్నాయి ప్రభావ పడిపోయిన ప్రాకారాలనే ఉన్నాయి ప్రభావ పడిపోయిన గోడలలాగా ఉన్నాయి ప్రభావ చక్కగలిని గోడల్లా ఉంది క్రహిస్త సంఘం ఈ రోజులైనా వాటి అన్నిటి మేము సరి చేయాలా మీకు మీ వాక్యం చేత వాటి మేము మీ వాక్యంలో వాళ్ళు సంపూర్ణంగా కట్టబడాలా మీ పునాదిమే తీసుకొని రావాలా ప్రభావా కాబట్టి అలాంటి సేవలు నడిపించి బలపచ్చి మేమందరూ ఒక స్తంభలాగా మీ పర్లో రాజ్యంలో అనేక స్థంభాల లాగా నిలబెట్టాలా అట్టి ఆ రీతి మూలందరూ తయారు చేసి ఆశ్రదించండి బదర్శనందరూ మీరు బలపర్చండి ప్రభావ ఇంకా ఎంతోమంది రా అందరూ కుటుంబాలు కూడా మీ దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చెత్త నిపండి ఆత్మమైన విధానంలో ప్రభు వాటి అన్నింటి ముందు కొనసాగించుకోవాలని మీకు పశుతాత్మక కార్యం జరిగించండి ప్రభు సందర్శక ముట్టని ప్రభావం చారిందండి పర్లో ఒక జ్ఞానం చెత్త నింపి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి కుటుంబాలు మీరు ఆశ్రయించడం ప్రభావ పేరు కూడా చెప్పిన పరిశుభ్ర కుటుంబం కూడా మీకు పశుతాత్మ అభిషేకం తెచ్చండి పర్వకొక జ్ఞానం చెత్త నిమి ప్రతి చోట మీరు ఒక శాసన పెట్టుకోండి నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల లేవనెత్తనండి ప్రభ గ్రూప్లో ప్రదర్శన అందరూ కుటుంబాలన్నింటినీ ఆశ్రదించండి మా కుటుంబాలు కూడా మీ వాక్యంలో నడిచింది చాలా బలపచ్చాల ప్రభావం ఆయన మా శక్తికి మించిన ప్రయాణం ఉంది సిద్ధపడి అనేకలు సిద్ధపచ్చ ముందు తీసుకొని పోవాలనే సేవలు నడిపించి నామే తెచ్చుకుని సిద్ధపచ్చుకోవాలి నామం ప్రార్థి పరిశుద్ధ ప్రేమ కృపణాలు కృతజ్ఞతలు మంత్ర సర్వాధికారి భ మరి వాక్యం చెప్ప ప్రభావ మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీకు మదనలు దేవాయప్రభా మరి నువ్వు కూడా అన్ని విషయంలో చూసుకున్న ప్రభావ మళ్ళీ ఒబే అయి నడుచుకున్న ప్రభావ అన్నింటిలో కూడా నీతి మంతంగా నడుచుకున్న ప్రభా దేవాభా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయన అన్నింటి తన కష్టపడిన యొక్క సంగతి మీరు మాకు పాల్పరచుకున్న ప్రభావ దేవాయప్రభ మరి చూపించిన ప్రతి ఒక్క వాక్యం ప్రభావ ధాన్యాల విషయంలో కనిప్రభ యోగుషయంలో కనిప్రభ మరి వాళ్ళకు ఇచ్చింది ప్రతి ఒక్కరి ప్రభా అనేకలకు పంచిపోతున్న ప్రభావ మరి అలాగే ప్రభా మరి వాక్యం ప్రభావ అనేకులకు మేము కూడా పంచి పెట్టాలి అండి నడిపించే ప్రభావేస్తూ నీకే ఉండాలండి దేవా మీ యొక్క నాకడు వచ్చేంత వరకు కూడా మేము మీ యొక్క పని చేయడానికి ఇంకా మేము పని చేస్తూనే ఉండాలి ప్రభావ దివా మేము ఒక మంచి దాదాపుగా పేరు పడుతున్న వారి లాగా మాకు సహాయ ఇచ్చింది ప్రభా నీకే స్థావుతా దివా ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేసే వారి లాగా మాలో ఉన్న మా దగ్గర అయితే ఉందో ప్రభా అది మేము మిగతా మీద పంచాలి ప్రభావం మీరే మాకు సహాయపడండి అన్ని విషయాలు కూడా ప్రభావ మీరే మీ యొక్క నడిపించండి ప్రభావ ఆనాద మిడ్డలు కూడా ఉన్నారు ప్రభా వారి జ్ఞాపం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్క తెగుల నుంచి వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావం కాపడండి రక్షించండి ప్రభావ మరి చిన్నపిల్లల చుట్టూ ప్రభావిత అగ్ని కంచంలో వేసి పెట్టండి ప్రభావ ప్రభావం స్కూల్కి వెళ్తున్న ప్రభావితం తోడించని ప్రభావ మరి యూత్ స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రభావ యూత్ వాళ్ళని కూడా మీరు మార్చి వండి వాళ్ళు మన యొక్క బైబుల్ పట్టుకొని మరి మీ యొక్క శోత ప్రకటించారు కావాల ప్రభు దేవ ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏ సనిక స్ ప్రభావ పెద్ద పెద్ద దాంట్లో కూడా ప్రభావ ఇంకా మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభా ఇంకా మాలో ఆసకరమైన ఏదైనా ఉంటే తీసి వేయండి ప్రభావేసే మాకు చూపించని ప్రభావి మేము వదిలేసి ప్రభావ మరి ఇంకా ప్రభావ మీకు విధితగా కలిగి మేము నచ్చుకుంటాము ప్రభావ తండ్రి మీరు మాకు సహాయం చేయడం ఇబ్బంది రాదు ప్రభా దేవాసూ ప్రభావ అడుగు అడిగినప్పుడు మాకు తోడించి నడిపించాలి ప్రభా దేవా మరి కడుపు కాలంలో ప్రభా మరి ఎంతో కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రభా అలాంటి వారి కోసం ప్రార్థించాలి ప్రభావ దేవని నామానికి మహిమ తెచ్చే వారిలో మేము జీవించడం మీరు మాకు సహాయపడే ప్రభావ ఏసీ అని మీకేమండి ఇక్కడ ఒక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశంసిన నింపని ప్రభావ ఈ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించి సేవలు వాడుకున్న ప్రభావ ప్రతి ఒక్క బిడమ రూప సీలింగ్ లో ముద్రించి పెట్టారని మేము విశ్వసిస్తున్నాం రూపా మరి నీ ఒక రాకరికి అందరినీ సిద్ధపచ్చుకోమని ఈ నామంలో ప్రార్థిస్తాం ప్రేమ గల మాత్రం పరిశుద్ధండి మీ దయ మీ కృప మీరు మాకు దూడైంటున్నారు సైప్రభ నాయనప్పటి బాధితులందరినీ కాపాడండి సై కొత్తగా ఒమిక్రాన్ అని ఏదైతే వస్తుందో ప్రభ మీరే దాన్ని ధ్వంసం చేయండి సైప్రభ మానవ జాతికి ప్రభ టెన్షన్ లేకుండా ఉండిలాగా అనుగ్రహించండి సార్ ఎవరెవరైతే అఫెక్ట్ అయి ఉన్నారో మీరు మీరు అనుగ్రహించండి సార్ ఈ గురించి సభ్యులను కాపాడండి సార్ వారి తీర్చండి సార్ ఎవరెవరైతే డిసీజెస్ తో బాధపడుతున్నారో వారిని వారికి సంపూర్ణ అనుగ్రహించండి ఎవరెవరైతే ప్రభా సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనాథల గురించిల గురించి విధ్వరాల గురించి పేదల గురించి ప్రే చేస్తున్నామే సార్ వారికి అందరికీ ఫుడ్ షెల్టర్ అనుగ్రహించండి ప్రభా మీరే వారికి దేవుడు అని అను వాడుకునబడు లాగా అనుగ్రహించండి సేయాద్యోగుల గురించి ప్రే చేస్తున్నాం ఉద్యోగాలను అనుగ్రహించండి సే ఫార్మర్స్ గురించి ప్రే చేస్తున్నామే వారికి గుర్రెలు విశ్వసిస్తాం రెండవగా ఉంది మా కార్యాలను ప్రభువైన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి కేవీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్లకి అందరికీ ఎంతమంది అయితే రాలేదు వాళ్ళ కుటుంబాల వాళ్ళ పిల్లలకి అందరికీ సదాకాలం తోడు కాక ఆమె